సంకీర్తన ఐదు వందల మూడు ఏల మోసపోయిరుకో ఎంచి ఆ కాలపు వారు బాలకృష్ణుని బంట్లయి బ్రతకవద్దా పశువులగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను తెసల దేవుడే అని శిశువు గోవర్ధనాద్రి చేతబట్టి ఎత్తెనంటే కొసరితని పాదాలే కులవద్దా నరునికి విశ్వరూపు ఉన్నది చూపెనంటేను నరహరి ఇతడని నమ్మవద్దా పరగ చక్రము చేత బాణువుని నరికెనంటే చూరిది ఈతని శరణు చొరవద్దా అందరూ సురలలో అగ్రపూజ కొన్నప్పుడే చెంది ఈతని కృపకు చేరవద్దా అంది శ్రీవెంకటేశుడు అట్టే దృష్ట దైవమంటే విందుల పరుల సేవ విడువవద్దా